కీర్తన నూట యాభై పనిలేని ధనవాంచినెట్టి కనుమాయలేగా కను చూపు కాకల కలయుట వెడయాస లనుభవింపుటగాక అందేమి గలదు తను వల్లి సోకుల తగులుటమతలం ఎనయ్య గాక మాను తిరిగి ఇంగిలి నోరం అలముకునుటగాక అందేమి కలదు పలులంపటములచే బడుట దుఃఖంబులు తల జుట్టుటే కాక తనకేమి కలదు శ్రీ వెంకటోద్రీసు చేరని పనులల్లం ఏవగింతలే కాక ఇందేమి కలదు ఆవల సురత భోగమనుభవింపబోయి రావలయుటగాక రచనేమి గలదు